్రహ్మస్పత ఆనశ్వన్మోచిసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపే గురు పరంపరా భద్రణం కన్నే విశ్వయామదేవాద్రం పశ్యే నాక్షత్ర స్థిరైరంగైస్తువానూర్షేమ స్వస్తి నోదశ్రవాస్తినోషా విశ్వేదా స్వస్తి నష్టోరిష్టనే స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి ఆశ్రమ స్త్రీపునపుంసకం లైంగా పదే ఈ శ్లోకం పూర్తి చేశాము అయినా కూడా ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను వై వైయాకరుణులు లింగము తత్వము అని చెప్పారు చాలా విడ్డూరమైన ప్రతిపాదన ఎలా కూడా చేస్తారా అని అనిపించడం ఆశ్చర్యం అనిపిస్తుంది తత్వానికి లింగం ఉందా లేదా అని ఆలోచించాలి కానీ లింగమే తత్వం అని ఇది ఎలా ఇప్పుడు కుక్కకి తోకను ఆడించడం కాదు తోక కుక్కని ఆడించినట్టు సో ఆ కాబట్టి లింగమే తత్వము అనే మాట అదే అర్థం లేని మాట తర్వాత ఎప్పుడైతే మీరు లింగమే తత్వం అన్నారో లింగ లింగము బాహుళ్యం వచ్చేసింది లింగ బాహుల్యం ఉంది చూడండి లింగము మూడయినది అక్కడికి సో స్త్రీ పున్నపూంసకం మూడు తత్వాలు మూడు అంటే అసలు ఈ సిద్ధాంతం ఇది ఎలా నిలపడుతుంది ఇప్పుడు మీరు స్త్రీ పురుష నపుంసక అనే లింగభేదము చెప్పినప్పుడు ఈ లింగభేదము ఔపాధికమా సహజ సిద్ధమా ఔపాధికమన్నట్లయితే ఉపహితము అంటే ఉపాధిని బట్టి లింగము వచ్చింది అన్నట్లయితే ఉపహితము తత్వం అవుతుంది కానీ ఉపాధి తత్వం ఎలా అవుతుంది ఇప్పుడు ఆత్మ చైతన్యం ఉన్నది ఈ ఆత్మ చైతన్యము ఈ రుఖ సచిదాత్మ అది పురుష దేహంలో రిఫ్లెక్ట్ అయినప్పుడు దానికి పురుష లింగ పురుష అనే పుంస్త్వము అనే లింగము స్త్రీదేహంలో రిఫ్లెక్ట్ అయినప్పుడు స్త్రీ అనే ఆ విధంగా ఉపాధిని బట్టి తత్వానికి లింగం వచ్చిందని మీరు చెప్పినట్లయితే అప్పుడు ఈ లింగ లింగయుక్తమైన దేహము ఉపాధి అవుతుంది ఆ ఆత్మచైతన్యమునకు ఉపహితము పేరు ఏది ఉపాధి చేతన పరిచ్ఛన్నము చేయబడుతుందో అది ఉపహితము ఆ పదం మీకు అర్థమైందో లేదో మళ్ళీ నేను వివరించా కాబట్టి ఉపహితమైన ఆత్మచైతన్యం తత్వం అంటావా లేక ఆత్మ చైతన్యానికి ఉపాధి ఏదైతే ఉన్నదో అదే తత్వం అంటారా ఉపాధిని తత్వం అనరాదు కాబట్టి లింగము తత్వము అని చెప్పడానికి వీలు లేదు తర్వాత ఇప్పుడు సర్వశబ్దం ఉన్నది సర్వశబ్దము అనకు అర్థం ఏమిటి ఆల్ అని అర్థం ఇప్పుడు ఆల్ అనేది అది నువ్వు చెప్పు తత్వం లింగం తత్వం అని కదా సర్వము అన్నది పుంలింగమా స్త్రీలింగమా నపూసలింగమా ఏటో నువ్వు సెటిల్ చేయి అంటే అసలు ఔపాధికమన్న తత్వ తత్వం అన్నదా తత్వం అనేదానికి లింగం వచ్చింది అన్నప్పుడు లింగాన్ని బట్టి ఉపాధిని బట్టి లింగం వచ్చింది అన్నప్పుడు సర్వాకి ఏలింగం చెప్తావు ఏదో ఒక లింగం చెప్పాలి కానీ మొత్తం అన్ని లింగాలు త్రిలింగత్వం అలా వస్తుంది త్రిలింగత హౌ కెన్ ఫర్ వన్ ఒకే అంశానికి మూడు లింగాలు రావటం అన్నది హౌకెన్ యూ డూ దాట్ ఇప్పుడు అహం అస్మశ్ శబ్దం ఉంది యుష్మశబ్దం ఉంది వాటికి త్రిలింగత లేదు అని చెప్పిన దాన్ని మేము కౌంటర్ ఎగ్జాంపుల్గా ఇవ్వలేము ఎందుకంటే అస్మత్ శబ్దము యుష్మశబ్దము అది అన్ని లింగాల్లోనూ సమంగా ఉంటుంది కానీ అది పుల్లింగంలో సర్వ అని స్త్రీలింగంలో సర్వ అని నపుంసకలింగంలో సర్వం అని ఉంటుంది ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది ఇవాళ కొత్తగా క్లాసులు వచ్చిన వాళ్ళు ఓపిక పట్టండి ఈ చర్చిలాగే ఉంటుంది సరే అది కూడా ఓసారి నేను కవర్ చేసిస్తే మంచిదని చెప్పాను అనమాట ఏమిటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీకు అనిపించవచ్చు ఈ కెనాట్ హెల్ప్ సో లింగము తత్వం అవటానికి వీలు ఒకే సర్వశబ్దము మూడు లింగముల ఎందు ఉన్నది ఒకే దానికి అనేక స్వభావత్వం ఇప్పుడు ఒకే తత్వ ఒకే దాన్ని పట్టుకుని ఇదే పుణ్యలింగం ఇదే స్త్రీలింగం ఇదే నవోస్కలింగం అనడానికి వీలు అయితే పుంలింగం అవ్వాలి లేకపోతే స్త్రీలింగం అవ్వాలి లేకపోతే నపంసపులింగం అవ్వాలి అంతేకాదు అన్నింటికీ అదే అనే అసలు ఆ సిద్ధాంతమే అంగీకారం కాదు తర్వాత ఉపాధి మిథ్య ఉపాధి ఎప్పుడు మిథ్య కాబట్టి ఉపాధిని బట్టి లింగం వచ్చింది అని అన్నట్లయితే ఉపాధి చేత ప్రయుక్తమైన లింగము అది మిథ్యూ మిథ్యని తత్వంగా ఎలా ప్రతిపాదిస్తారు అది అంగీకారం కాదు అన్ని ఆర్గ్యుమెంట్స్ వయ్యాకరణలు తగినస్తుగా ఆర్గ్యుమెంట్స్ ఫైనల్గా వయ్యాకరణలలోనే ఇంకొక గ్రూప్ ఉంది వాళ్ళు లింగము తత్వం అని కాకుండా స్ఫోట అనేది తత్వము వాళ్ళు వేరే ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు స్ఫోటవాదులు అని అంటారు అది నిన్న చెప్పలేదు అందుకోసం నేను ఒకసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నా స్ఫోట అనేది అసలు వాళ్ళ ఆలోచన మీరు మీరు మహర్షులు ఆ కల్పన ఎలా చేసుకుంటూ వచ్చారో వాళ్ళు ఎంత లోతుగా ఆలోచించారు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించారో మీరు గమనించవచ్చు ఇప్పుడు రామ అని నేను శబ్ద ప్రయోగం చేశాను మీకు అర్థజ్ఞానం మీకు కలిగింది నేను శబ్దాన్ని ఉచ్చరిస్తే విన్నవాడికి అర్థజ్ఞానం కలిగింది ఈ అర్థజ్ఞానం కలిగే ప్రక్రియ ఏమిటి హౌట్ ఈస్ హ్యాపీనింగ్ అని మీమాంస చేశారు ఎందుకంటే వాళ్ళ లెక్క ఎలా ఉందంటే ఇప్పుడు రా అనే శబ్దాన్ని నేను ఉచ్చరించిన వెంటనే ఆ శబ్దం ఏమైపోయింది గాల్లో కలిసిపోయింది మీరు విన్నారు సరే నేను అన్నాను మీరు విన్నారు ఇంకేమన్నా మిగిలి ఉందా శబ్దం మిగిలి అదొక వైబ్రేషను ఆ వైబ్రేషన్ నా నోటం పుట్టి మీ చెవిలో పడింది మీ నేను అన్నాను మీరు విన్నారు నేను అన్న నశించిపోయింది మీరు విన్న వెంటనే నశించిపోయింది ఇంకక్కడ రా లేదు సైలెన్స్ వచ్చింది సైలెన్స్ నుంచి మళ్ళీ మా వచ్చింది మా అందమో వెండము అవడంతో మా నశించిపోయింది ఇప్పుడు అక్కడ రాలేదు మాలేదు కానీ మీకు అర్థజ్ఞానం కలిగింది ఈ అర్థజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని మీమాంస చేసి వాళ్ళు ఏమన్నారంటే ఒక క్రమంలో వర్ణాలను ఉచ్చరించడం జరుగుతోంది కనుక రా అనేది ప్రథమ ఉచ్చరితము మొదట ఉచ్చరించారు దాని పక్కన గ్యాప్ను కూడా మీరు నోటీస్ చేస్తారు ఇప్పుడు ఈవెన్ కంప్యూటర్స్లో కూడా వాళ్ళు బైట్స్ అని లెక్క పెడతారు కిలో బైట్స్ మెగా పదానికి పదానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి అది కూడా ఒక బైట్ కింద లెక్క అవుతుంది రామ అండ్ అంటే ఎన్ని బైట్సు నాలుగు మూడు అనకూడదు మీరు బైట్స్ కాదు ప్రతి అక్షరము బైట్ బీవైటిఈ బైట్ అయితే రామ అండ్ కృష్ణ అన్నప్పుడు మధ్యలో రెండు గ్యాప్స్ ఉన్నాయి అవి కూడా కలుపు పద్నాలుగు బైట్స్ అవి సో ఆ విధంగా గ్యాప్స్ కూడా ఆ జ్ఞానంలో భాగంగా ఉంటాయి సైలెన్స్ కూడా గ్యాప్ ఇస్ది సైలెన్స్ కాబట్టి రా సైలెన్స్ మా సైలెన్స్ అదంతా కలిపి అర్థజ్ఞానంలో అదంతా ఎనిమిది ఉంటుంది ఇప్పుడు రా సైలెన్స్ మా సైలెన్స్ వల్ల అర్థజ్ఞానం కలిగిందని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే మా పుట్టినాటికి రాపోయింది రా లేదక్కడ రా ఉచ్చ్చరించగానే నశించిపోయింది మా పూర్తయి సైలెన్స్ వచ్చేప్పటికి మా లేదు సైలెన్స్ లేదు రాలేదు అర్థజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే దానికి వాళ్ళు ఏమన్నారంటే ఆ క్రమం మైండ్లో ఇంప్రింట్ అవుతుంది మెమొరీ అనేది ఒకటి ఉంది కాబట్టి క్రమం మైండ్లో ఇంప్రిట్ అవు ఇంప్రింట్ అవుతుంది క్రమాన్ని బట్టి జ్ఞానం కలుగుతుంది క్రమాన్ని బట్టి ఎలా జ్ఞానం కలుగుతుంది ఇప్పుడు రామాన్ని మీరు ఉచ్చరించినప్పుడు ఆ మా తర్వాత సైలెన్స్ ఉండే అప్పుడు కదా మీకు కలిగింది జ్ఞానం మకారోచ్చారణమైన తర్వాత ఉండే సైలెన్స్ ఆ క్షణం ఆ క్షణంలో మీకు జ్ఞానం కలిగింది ఆ క్షణంలో క్రమం ఎప్పుడుంది ఆ క్షణంలో ఆ క్షణమే ఉంది కానీ క్రమం లేదు కదా క్రమం ఎలా ఉంటుంది రా అనే ఒక క్షణం తర్వాత సైలెన్స్ ఇంకో క్షణం మా ఒక క్షణం సైలెన్స్ ఇంకో క్షణం నాలుగు క్షణాలు కలిస్తే క్రమం అవుతుంది కానీ ఒకే క్షణంలో నాలుగు క్షణాల క్రమం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మెమొరీ నుంచి వచ్చింది అంటే అర్థమేంటి మనస్సు మనస్సు లేక బుద్ధి ఆ నాలుగో క్షణంలో ఆ సైలెన్స్లో it just flashed that knowledge a flash lo akramantha imidu unnadi ra silence ma silence anta tikramamu in the flash it is there a flashing is spota antha the flash of that genius of intelligence that is called as spota as spota valla me vidyanam ga nai రామా అనగానే మీకు అర్థజ్ఞానము స్ఫోట నుంచి పుట్టింది ఆ స్ఫోటే తత్వము అని ఇది స్ఫోటవాదము అని ఒకటి ఉన్నది వైయాకరుణుల యొక్క వాదం కాబట్టి లింగమే తత్వము అనే వైయాకరుణుల వాదాన్నే స్ఫోటయే తత్వము అనే వైయాకరణులు కొట్టిపారేశారు కాబట్టి మనదాకా రామే అక్కర్లేదు వాళ్ళలోనే వాళ్ళకి వైయాకరణులలోనే విప్రతిపత్తి అంటే విభేదము విరోధ విప్రతిపత్తి కాబట్టి మన దాకా రానక్కర్లేని అక్కడే అది నిరోధింపబడింది కనుక ఈ లింగమే తత్వము అనేదాన్ని కొట్టిపారేశారు తర్వాత పరాపర మథాపరే అనే దాని దగ్గరికి వస్తే సగుణము తత్వమా నిర్గుణము తత్వమా అన్నది అసలు సగుణ నిర్గుణ భేదం ఎక్కడి నుంచి వచ్చింది సగుణ నిర్గుణ భేదం తత్వంలో ఉంటుందా లేక మనస్సు కల్పిస్తుందా అని ఆలోచిస్తే అది మనస్సు చేత కల్పించబడే భేదం తప్ప తత్వంలో ఏముండదు తత్వంలో భేదం ఏమి ఉండదు బంగారము సగుణమా నిర్గుణమా మీరు చెప్పండి సో సగుణము అంటే ఆభరణ రూపంగా ఉన్న బంగారాన్ని సగుణమంటారు నిర్గుణము అంటే ఏ ఆభరణము యొక్క ఆకారము లేని ముద్ద బంగార ముద్ద దాన్ని నిర్గుణమంట అని మనము చెప్పాం ఇప్పుడు బంగారము సగుణమా నిర్గుణమా లేక రెండూనా అని ఈ ప్రశ్న అడిగింది ఎవరు బంగారం అడగలేదు బంగారం అడగదు నేను సగుణాన్న నిర్గుణాన్న అనే మీమాంస దానికి లేదు ఈ ప్రశ్న మనస్సు అడిగింది ఎందుకు అడిగింది మనస్సు మూడు మూడు స్థాయిలని కల్పించి మానవుని మస్తిష్కము మూడు స్థాయిలను కల్పించి అసలు ముందు అది మూడింటిని కల్పిస్తుంది కల్పించి ఇప్పుడు దీంట్లో ఏది సత్యము అని చేస్తుంది ఇది ఎలా ఉందంటే గాడ్ ఎక్కడి man వచ్చాడు మ్యాన్ image. తన ఇమేజ్ లాగా సృష్టించిన గాడ్ ఎక్కడి నుంచి వచ్చాడు దట్ గాడ్ వాజ్ క్రియేటెడ్ బై మ్యాన్ దాన్ ఫస్ట్ క్రియేట్స్ ది గాడ్ అండ్ దెన్ దట్ గాడ్ క్రియేట్స్ ది మాన్ ఇన్ హిజ్ ఇమేజ్ వాకింగ్ కంప్లీట్ కాలేదు మ్యాన్ క్రియేట్స్ గాడ్ ఇన్ హిజ్ ఇమేజ్ వీడి ఉంటుంది మ్యాన్ ఒక ఇమేజ్ పెడతాడు గాడ్ కి ఏదో ఇమేజ్ పెడతాడు ఏ విధంగా ఉన్నాడనో ఇక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడో ఇలా ఉన్నాడో అలా ఉన్నాడని వీడిమేజ్ పెడతాడు ఎవడి ఇమేజ్ పడింది ఏ రెండు ఇమేజ్లు పోయిన సైడ్ కావు ఫస్ట్ మ్యాన్ క్రియేట్స్ గాడ్ ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ క్లైమ్స్ దట్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్ ఆ ముందు సగుణము నిర్గుణము కాబట్టి తత్వము సగుణమా లేక నిర్గుణమా లేక రెండునా అని ఒక విభాగాల్ని కల్పించి దీంట్లో తత్వం ఏది అని పెట్టి దాని మీద మనస్సు పనిచేస్తూ ఉంటాం తత్వంలో ఇవేమి ఉండనే ఉండవు తత్వంలో ఇవేమీ ఉండనే ఉండవు ఈ మధ్యన నేను ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని ఈ రిపోర్టర్స్ చేసేటువంటి గడబిడ న్యూస్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు న్యూస్ హ్యాపన్యూస్ వార్త తయారైనప్పుడు వార్త వచ్చినప్పుడు రిపోర్ట్ చేయడం కాదు ది డోంట్ రిపోర్ట్ ద న్యూస్ ది క్రియేట్ ది న్యూస్ మ్యానుఫ్యాక్చర్ ఆర్టిఫిషియల్గా న్యూస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఉదాహరణకి మీకు చెప్తున్నారు ఎలక్షన్ డేట్సు క్రికెట్ డేట్స్ అని రెండు డేట్స్ ఉన్నాయి దీనికి సెక్యూరిటీ కావాలి దానికి సెక్యూరిటీ కావాలి కాబట్టి క్రికెట్ డేట్స్ ముందు వాళ్ళు ప్రకటిద్దాం అనుకున్నారు అనుకుంటే ఆక ఆగవాబు కంగారు పడకు ఎలక్షన్కి దానికి తేడా ఉంది కదా చూసుకోవాలని వాడు అన్నాడు అంటే రిపోర్ట్ ఏమంటున్నాడు రిపోర్ట్ న్యూస్ ఏమన్నా రిపోర్ట్ చేస్తున్నారో తెలిసిన controversy between ipl and and uh, election what is there any controversy there is no controversy controversy is there only when the minister came he snubbed us i snubbed him he is snubbing also snub. we did not snub anybody nobody snubbed us there is no controversy we have to work out the dates election dates around the election dates the cricket dates need to work out they are working out ఇంకా ఎలక్షన్ డేట్స్ ఇంకా ది క్రికెట్ డేట్స్ ఆర్ ఇన్ లింబో అని ఇంకో న్యూస్ హోమ్ హోమ్ మినిస్ట్రీ రిజెక్ట్స్ ద క్రికెట్ డేట్స్ అని ఇంకో న్యూస్ క్రికెట్ హ్యాస్ హండ్రెడ్ క్రోడ్స్ కామర్స్ అండ్ ఆల్ ది కామర్స్ ఈజ్ ఇన్ జియో పార్ డి అని మరో న్యూస్ ఇదంతా కూడా వీళ్ళు క్రియేట్ చేసిన న్యూసే అదేమీ లేదు వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు డేట్స్ ఇప్పుడు మనం క్లాస్ డేట్స్ వర్కౌట్ చేసుకుంటాం ఒకప్పుడు ఏమండో ఆ ప్రోగ్రామ్ ఉంది నేను ఆ ఊరు వెళ్ళాలి ఇక్కడికి ఇప్పుడు పనుంది పొద్దున వస్తారా సాయంకాలం వస్తారా అని ఏదో వర్కౌట్ చేసుకుంటాను ఇది కాంట్రవర్సీయా అలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి హ్యూమన్ మైండ్ అలా పనిచేస్తుంది అలాగే సగుణ నిర్గుణ కాంట్రవర్సీ కూడా మానవ మస్తిష్కం క్రియేట్ చేసిన కాంట్రవర్సీ తప్ప దాంట్లో అసలు కాంట్రవర్సీ ఎలిమెంటే లేదు తత్వము సగుణమా నిర్గుణమా అంటే అది సగుణము కాదు నిర్గుణము కాదు సగుణ నిర్గుణముల కల్పనలకు అతీతంగా ఉంటుంది తత్వం అంతేగాని సగుణము తత్వమే నిర్గుణము తత్వమే అంటూ అదో పెద్ద సిద్ధాంతంగా మాట్లాడడం సరికాదు దాన్ని తిరస్కరించారు సృష్టి రీతి సృష్టి విదహి చీతి స్థితి విదహే చేహతు ఇప్పుడు సృష్టి స్థితి లయములు అని విభాగం చేస్తారు మూడింటిని వీడు విడగొడతాడు చూడండి నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను మీరు గమనించండి మానవుని మస్తిష్కం ఎలా పనిచేస్తుందంటే విభాగము లేని చోట విభాగాన్ని కల్పించుట నెంబర్ వన్ విభాగము కల్పించిన తర్వాత దానిలో విరోధమును సృష్టించుట నెంబర్ టూ అపోజ్ అండ్ డివైడ్ అండ్ అపోజ్ ఫస్ట్ డివైడ్ డివిజన్ ఉండదు కానీ డివైడ్ చేయదు ఎవరండి డివైడ్ చేసిన తర్వాత అపోజ్ ఉదాహరణకి దేవుడులో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు ఇద్దరు దేవుళ్ళు వీడు చూశాడా వీడు చూశాడా అసలు చూడండి మన హిందూ సమాజము ఈ ఇష్యూ ఇంతవరకు రిజాల్వ్ చేసుకోలేకుండా దీంతోటే సతమతమవుతూ ఉంటుంది హిందూ సమాజమే మీరు దృష్టాంతంగా తీసుకోండి దేవుళ్ళు ఎంతమంది ఇద్దరు ఎవళ్ళు విష్ణువు శివుడు సో ఫస్ట్ యూ క్రియేట్ డివిజన్ విష్ణువు శివుడు ఉన్నాడని విష్ణువు చెప్పాడా శివుడు చెప్పాడా లేకపోతే వీళ్ళిద్దరికీ అతీతంగా ఉండే దేవుడు చెప్పాడా వీడి చెప్పాడా సో ఫస్ట్ యూ క్రియేట్ ఏ డివిజన్ విష్ణువుకి శివుడికి డివిజన్ లేదు బాబోయ్ అని శాస్త్రం చెప్తుంటే వీడు డివిజన్ ఉందన్నట్టుగానే మాట్లాడి మాట్లాడి మాట్లాడి డివిజన్ క్రియేట్ చేస్తుంది ఫస్ట్ డివిజన్ క్రియేట్ చేసి ఆ తర్వాత అపోజిషన్ పెడితే శివధనుర్భంగము విష్ణువు ఇలాగేదో పెడితే సంథింగ్ లైక్ రావణాసురుడు శివుడు పార్థివాడు రాముడు విష్ణువు పార్థివాడు అంటే రామాయణంలో డివిజన్ పూట వస్తాడు రామాయణంలో శివుడు లేడు విష్ణువు లేడు మీరు వింటే మరి మీకు అదో రకంగా అనిపించవచ్చు అని చెప్పిన ఇవాళ కొత్తగా పాఠం వచ్చిన వాళ్ళ మాట అయిపోతాను నేను ముందే మనం చేశాను రామాయణంలో శివుడు లేడు విష్ణువు లేడు రామాయణం విష్ణు పారమ్యం ఉన్న గ్రంథం కాదు నిజానికి రామాయణ కాలం నాటికి విష్ణువు యొక్క పూజ ఇంకా సమాజంలో అది ఊపు అందుకోలేదు రామాయణంలో ఇంద్రపారమ్యం ఉంది ఋగ్వేదంలో ఏ దేవత ప్రధానము ఇంద్రుడు అదే పరిస్థితి రామాయణంలోనూ ఉంటుంది విష్ణువు ఉపేంద్రుడు ఉప నాట్ ఇంద్ర ఇస్ ది సుప్రీం విష్ణువేమిటి ఉపేంద్ర ఈజ్ ఇన్ఫీరియర్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు విష్ణువు రామాయణ కాలం నాటికి ఎందుకంటే రామాయణ కాలము అంటే వేదకాలమే రామాయణ కాలం వెరీ క్లోజ్ ఆ తరువాతి కాలంలో ఇంద్రుడిని వెనక్కి తోసేసి విష్ణువు ముందుకు వచ్చాడు అంటే అక్కడున్న ఇంద్రుడిని ఆ వెనక్కి తోసి విష్ణువు ముందుకు వచ్చాడని కాదండి మన పూజా విధానంలో ఇంద్రుడు వెనక్కిపోయి విష్ణువు ముందుకు వచ్చాడు రాముడు కృష్ణుడు వెనక్కిపోయి సాయిబాబా ముందుకు వచ్చినట్టుగా ఇంద్రుడు వెనక్కిపోయి విష్ణువు ముందుకు వచ్చాడు ఇప్పుడు ఈ రామాయణాన్ని విష్ణు పరంగా తరువాతి వాళ్ళు దాన్ని ఆ రకంగా నిర్మాణం చేశారు రాముడు ధనస్సు వెరకూడితే అది శివుడు ధనస్సు పరశురామున్మోహిని ప్రవేశపెట్టాడు పరశురాముడు ప్రక్షిప్తం అది ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో పరశురామును లేడు పరశురాముడు భారత కాలం నాటివారు పరశురాముడు భారత తల్లిలో వస్తాడండి ఓ పక్కన రాముడు అవతారం జరుగుతుంటే మళ్ళీ మధ్యలో పరశురాముడు ఏమిటి పరశురాముని వృత్తాంతం అంతా ప్రక్షిప్తవే పరశురాముడిని పెడతాడు పరశురాముడు రిప్రజెంట్స్ శివ రామ రిప్రజెంట్స్ విష్ణు సో హీ క్రియేట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది టూ ఆ కాన్ఫ్లిక్ట్లో విష్ణువుని ఎగుతాడు ఈ రకంగా ముందు అసలు డివిజన్ లేని చోట డివిజన్ పుట్టించింది ఆ డివిజన్ పెట్టి ఇప్పుడు రెండు ఐటమ్స్ వచ్చాయి ఆ రెండు ఐటమ్స్కి విరోధం పెట్టాయి ఇలా పనిచేస్తూ ఉంటుంది మానవ మస్తిష్కం కాంగ్రెస్కి తెలుగుదేశానికి తేడా ఏమిటండీ ఏమిటి తేడా రెండు ఒకటే పార్టీ కదండి కానీ సపరేట్ పార్టీ కాంగ్రెస్కిను జనతా పార్టీకి తేడా ఏంటి ఏముంది తేడా కా నాన్ కాంగ్రెస్ పార్టీలు ఏమిటి అంటే జనసంఘం ఒకటి ఉండేది దాన్ని రూపాంతరమైన బీజేపీ నాన్ కాంగ్రెస్ అంటే మీరు అనొచ్చు స్వతంత్రం ఒకటి ఉండేది అది కాలగర్భంలో కలిసిపోయింది ఇది నాన్ కాంగ్రెస్ పార్టీలు మిగతావాన్ని కాంగ్రెస్ నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నాన్ కాంగ్రెస్ పార్టీలు మిగతావన్నీ కాంగ్రెస్ యొక్క రూపాంతరాలు తప్ప మరొకటి ఏం కాదు ఇదో పొలిటికల్ అనాలసిస్ బా అంటే ఎక్కడ డివిజన్ లేదో అక్కడ డివిజన్ సృష్టించటము ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈ డివైడెడ్ ఎంటిటీస్ మధ్యన విరోధం సృష్టించడం ఇప్పుడు సృష్టి స్థితి లయము ఈజ్ దేర్ ఏ రియల్ డివిజన్ బిట్వీన్ ది త్రీ ఈజ్ దేర్ ఏ రియల్ డివిజన్ నో దేర్ ఇస్ నో డివిజన్ ఇప్పుడు ఎందుకంటే సృష్టి లయము అన్నవి ఎప్పుడు ప్పుడు ఏక కాలంలో నడుస్తూ ఉంటాయి ఇప్పుడు చేయి కడుకున్నారనుకోండి ఒక మిలియన్ లైవ్ సెల్స్ వాష్ బేసిన్లోకి పోతాయి లైవ్ అయిపోతాయి కాబట్టి లోపల మీకు సెల్ డివిజన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఒక మిలియన్ సెల్స్ పోయిన టైంలోనే అదే టైంలో మిలియన్ సెల్స్ పుట్టుకొస్తాయి లేకపోతే నాలుగు సార్లు చేయి కడుక్కుంటే ఇంక చేయి ఉండదు అక్కడ చేయి అలాగ ఎగిరిపోతూ కానీ అలా అవదు మీరు చేకొడుకుంటే ఓ ఓ టెన్ మిలియన్ సెల్స్ పోతా ఇవ్వటంకుంటున్నారు కానీ అలా పోతూ ఉంటాయి కానీ చేయలాగే మిగిలి ఉంటుంది ఎందుకని కొత్త సెల్స్ పెడుతూ కాబట్టి ఇప్పుడు దీంట్లో సృష్టి ఉందా లయం ఉందా సూర్యుడు ఉదయం ఉందా అస్తమయం ఉందా కాబట్టి లై లైఫ్ ఉందా డెప్త్ ఉందా యూ కెనాట్ సైక్లిక్ సైక్లిక్ ఈజ్ వన్ థింగ్ బూత్ ఆర్ హ్యాపీనింగ్ సైమిల్టేనియస్లీ ఇప్పుడు లేడిని పులి చంపింది అది మృత్యువా లైఫ్ అది ప్రాణ లైఫ్ ఆ డెత్ అది ఇట్ ఈస్ లైఫ్ యాజ్ వెల్ యాస్ డెత్ లైఫ్ యాజ్ వెల్ యాస్ డెత్ మీరేమో కూరగాయలు కొను కోసం తినేస్తున్నారు ఇట్ ఈస్ లైఫ్ యాజ్ వెల్ యాస్ డెత్ బూత కదా తర్వాత సమాజంలో పుట్టుకలు ఉన్నాయా మరణాలు ఉన్నాయా భూతారులే పుట్టి పడుకుంటూ ఉంటాడు పోయి వాడిపోతూ ఉంటాడు సో సృష్టిని లయాన్ని విడదీయడం అండి సెపరేట్ చేయడం ఆ సపరేట్ చేసి మధ్యలో స్థితి అయిన ఇంకొకటి చొప్పించటం ఇప్పుడు మూడు చేశాడు వాళ్ళు మూడు లేవు ప్రతి క్షణము సృష్టి ప్రతిక్షణము లయము నిద్ర ముందా వేకువ ముందా నిద్ర పూర్తి అంటే వేకువ ఎక్కువ అంటే జాగ్రత్త అవస్థ సృష్టింపబడింది జాగ్రత్త అవస్థ సృష్టి అయింది అంటే నిద్రావస్థ లయమైతే జాగ్రత్త అవస్థ సృష్టి అయింది జాగ్రత్త అవస్థ లయమయ్యి నిద్రావస్థ సృష్టి అయింది అలాగే స్వప్నము నిద్రకి కూడా మీకు అదే లెక్క నిద్ర లయమై స్వప్నం ఆరంభమైంది ఆ రకంగా కాబట్టి సృష్టి లయము రెండు కలుసు ఉంటాయి దీని మీద ఒక దృష్టాంతం చెప్పారు సోయం దీపోర్చిషా యద్వత శ్రోతసాం తదిదం జలం సోయం పుమానిృణం మృషా గీర్ ధీర్ మృషాయుషాం అనో శ్లోకం ఉంటుంది ఇది భాగవతం వాడు ఇప్పుడు ఒక ఫిలాసఫర్ చెప్పాడు ఆమె యు డోంట్ టేక్ బాత్ ఇన్ ద సేమ్ రివర్ ట్వైస్ అని చాలా కరెక్ట్ మాట ఎందుకంటే మీరు రివర్లో స్నానం చేసి లేచేపటికి ఆ రివర్ లేదు ఇక్కడ అక్కడ ఇంకో కొత్త రివర్ ఉంది అక్కడ ఎందుకంటే అక్కడున్న ఆ క్షణంలో ఉన్న రివర్ వెళ్ళిపోయింది కొత్త రివర్ వచ్చేసింది ఇది సేమ్ రివర్ మీరు రెండుసార్లు తలకాయ నుంచి పైకెత్తడం అన్నది ఉండదు ఓసారి తలకాయ నుంచి పైకెత్తితే ఆ రివర్ వెళ్ళిపోయింది ఇంకో రివర్ వచ్చింది ఆ రివర్లో మీరు స్నానం రెండోసారి తలకాయ నుంచి పైకెత్త ఓకే ఇప్పుడు దీపము దీనికి ఇక్కడ దృష్టాంతాలు ఇస్తున్నారు అర్చిషాం దీప దీపం అంటే ఏమిటో వాళ్ళు ఎంత లోతుగా పరిశీలించారు చూడండి దీపం అంటే ఏటో తెలిసిన ఆయిల్ ఆ విక్ ద్వారా పైకొచ్చి ఇవాపరేట్ అవుతుంది ఇవాపరేట్ అయ్యి ఆయిల్ బర్న్ అవుతుంది ఆయిల్ బర్న్ అంటే ఆయిల్ గెట్స్ కన్వర్టెడ్ టు హాట్ గ్యాసెస్ వెరీ హాట్ గ్యాసెస్ ఈ హాట్ గ్యాసెస్ రేడియేట్ చేస్తాయి లైట్ని రేడియేట్ చేస్తాయి చాలా హాట్గా ఉన్నాయి కనుక ఇప్పుడు ఇను ముందు ఇను ముందు నిప్పుల్లో పెట్టి కాలుస్తే ఏమవుతుంది ఎర్రగా అవుతుంది ఎర్రగా అవడం అంటే ఏమిటండి ఎర్ర లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది హీట్ చేస్తున్నప్పుడు ఒక కొంతవరకు ఎర్ర లైట్ హీ ఎమిట్ చేయదు నల్లగానే ఉంటుంది అప్పుడప్పుడు మర్చిపోయి అట్లా కాడ నల్లగా ఉంది కదా అని ముట్టుకుంటే అలా అవుతుంది అందరికీ కూడా కానీ అది ఇంకొంచెం ఎక్కువ వెయిట్ చేస్తే ఎర్రగా తయారవుతుంది అంటే ఏమిటి ఒక పర్టికులర్ టెంపరేచర్ వస్తే ఇట్ స్టార్ట్స్ ఎమిటింగ్ లైట్ ఎర్రనంటే లైట్ కదండి రెడ్ లైట్ ఎమిట్ చేస్తూ ఇప్పుడు గ్యాస్ పోయి అయితే బ్లూ లైట్ని ఎమిట్ చేస్తుంది లైట్ ఎమిట్ చేస్తుంది ఎప్పుడు ఎమిట్ చేస్తుంది ఉరికే గ్యాస్ అలా వదిలిపెడితే ఎమిట్ చేయదు కనపడదు కూడాను కానీ నిప్పు పెడితే అదే గ్యాస్ మండి హాట్ గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది ఆ హాట్ గ్యాసెస్ ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అవిను హాట్ గ్యాసెస్ అవి వెరీ హాట్గా తయారవుతాయి అప్పుడు అవి లైట్ని ఎమిట్ చేస్తాయి ఆ ఎమిటెడ్ లైట్కే దీపము అని పేరు ఏమంది ఇప్పుడు దీపం అనేది ఏదైనా ఉందా అక్కడ లేక అది ప్రవాహమా మీరు ఆలోచించి చెప్పండి ఇది కంటిన్యూస్ ఫ్లో హాట్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి పాత గ్యాసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి కొత్త గ్యాసెస్ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్స్ ఏ ఫ్లో ఆఫ్ గ్యాసెస్ బిలో గ్యాసెస్ లేవు విక్కును ఆయిలు ఉంది అబౌ గ్యాసెస్ కూల్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి ఇన్బిట్వీన్ ఒక చిన్న లెంగ్త్లో హాట్ గ్యాసెస్ ఉంటాయి స్థిరంగా ఉండవు ఆటి గ్యాస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనకు ఏమనిపిస్తుంది అక్కడ స్థిరంగా నిలబడి ఉన్న దీపపు కణిక అనిపిస్తున్నారు అక్కడ స్థిరమేం లేదు అక్కడ మీరు స్థిరంగా ఉందని మీరు మీరు స్థితి అనుకుంటున్నారే అక్కడ స్థితి ఏమీ లేదు సృష్టి లయం సృష్టి లయం సృష్టి లయం సృష్టి లయం మహావేగంగా సృష్టి లయము ఒకటి లయమవుతుంది అదే సమయంలో మరొకటి సృష్టి అవుతుంది సృష్టి లయములు నిరంతరంగా వేగంగా ఒకే క్షణంలో అయిపోతున్నాయి అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది దీపము నిలకడగా ఉన్నది అనిపిస్తుంది అక్కడ దీపం లేదు అది ఒక దృష్టాంతం రెండోది శ్రోతసాంతదిదం జలం అదే ఇందాక చెప్పాను తదిదం జలం నేను పొద్దున్న ఇదే నదిలో స్నానం చేశాను సాయంకాలం మళ్ళీ ఇదే నదిలో స్నానం చేస్తున్నాను అంటాడు గోదావరి అంటే ఎక్కడుందిరా గోదావరి వెరీ యువర్ గోదావరి చూపించు నాకు గోదావరి ఇదో ఇది గోదావరి నువ్వన్న గోదావరి ఇది గోదావరి నువ్వు అని లోపల నువ్వన్న గోదావరి హూష్ కద్దీ అయిపోయింది అక్కడ లేదు ఇంకా అది అది నువ్వు కాదు ఇంకోటిది ఇప్పుడు నువ్వు గోదావరి అంటే ఎవరో చెప్పు తదిధం జలం ఉన్నది సో మృషా డి హెడ్ మృషాదీహిధీ భాగవతంలో శ్లోకం తదినం జలం ఆ నది ఇదే అని విడు ఆ నది పొద్దుటి నది ఇగో ఇది ఇందాకటి దీపం ఇంకా వెలుగుతోంది ఈ రెండు ఎలాంటి వాక్యాలంటే మృషాదీహి అసత్యవచనాలు ఎక్కడి నుంచి వచ్చాయి మృషాధీ తప్పుడు ఆలోచన నుంచి వచ్చాయి ఇప్పుడు దీపం గురించి నది గురించి కాదు ఇక్కడ పాయింట్ అవి దృష్టాంతాలు అది పాయింట్ దేని గురించి అంటే సోయం పుమా అని రుణ ఇప్పుడు వారం రోజుల క్రితం చూసండి ఏమండి మళ్ళీ వారం రోజుల తర్వాత చూశాడు చూసామంటాడు సోయం దేవదత్త అంటాడు వీడే నువ్వన్న దేవదత్తుడు లేడు ఎందుకంటే మీ శరీరం మీద ఉండే చర్మము ప్రతి మూడు గంటలకి కొత్త చర్మం వస్తుంది పాత చర్మం పోయి స్టోమక్ లైనింగ్ ఆరు గంటలు అయ్యేప్పటికి పాత లైనింగ్ పోయి కొత్త లైనింగ్ వస్తుంది లివరు నిన్న లివరు ఆ పాత లివర్ పోయి కొత్త లివర్ వన్ వీక్లో వస్తుంది ఇలాగ లిస్ట్ ఉంది మొత్తం అన్ని లిస్ట్ రాసి పెట్టాను చద ఎక్కడో వరసేనా లిస్ట్ ఉంది అసమానం ఈ లిస్టులన్నీ పెట్టుకుని ఎక్కడ పెరుగుతాం బుర్రలో ఏముంటే అది ఉండాలి ఎముకలు పాత ఎముకలు ఇప్పుడు ఈ బోరు ఉంది చూడండి ఈ బోరు మూడు నెలలు అయ్యేప్పటికి పాత పోయి కొత్తది వస్తుంది జుట్టు గురించి అందరికీ తెలుసున్న సమాచారం ఆయన అదంతా పర్వాలేదు కాబట్టి అనే మాట మృషా గీ కార్బన్ రేటింగ్ లో ఒక ఆటంతో చేయరు బిలియన్స్ అండ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ అకౌంట్లోకి తీసుకుని చేస్తారు స్టాటిస్టికల్గా చేస్తారు సమస్య కాబట్టి అదే ఇది అనే మాట లేనే లేదు మృషాయుషాం వీడు ఆయుర్దాయం లెక్కేసుకుంటూ ఉంటాడు మృషాయుషాం వీళ్ళ ఆయుర్దాయం మృష నేను యాభై ఏళ్ళు వచ్చే అరవై ఏళ్ళు వచ్చాయి డెబ్బై ఇదిరా నీకు నువ్వు నువ్వు నిన్ను ఉన్నవారి ఈ వేళ కాదే కావు ఏంటి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఏది సందర్భం ఉన్నా లేకున్నా ఏవో కార కార్యక్రమాలు పెట్టుకునే ఉపయోగపడతాయి తప్పించి భోజనాలు కలవడం పది పనులు తీసుకోవడం వీడియోలు టెలిఫోన్లు ఫోటోగ్రాఫ్లు వాటికి ఉపయోగపడతాయి తప్పిస్తే తత్వమే ఉండదు వాటిల్లో మృష ఆయుష మనం అనుకుంటున్న ఆయుర్దాయం అంతా మృషే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పారంటే నువ్వు సృష్టిని లయాన్ని విడతీస్తావు సృష్టి ఇక్కడ పెట్టి లయం అక్కడ పెట్టి మధ్యలో స్థితి అంటావు అసలు లేవు దో సచ్ సృష్టి అందే లయం ఉంది లయంలోనే సృష్టి ఉంది ఇంక స్థితి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ముందు విడదీయడం వాటికి తేడాన్ని కల్పించటం మీరు ఎప్పుడైతే సృష్టి స్థితి లయములు సమాజంలో ఎన్ని ఆరాధనా పద్ధతులు ఉంటాయి చెప్పండి మూడు ఆరాధనా పద్ధతులు అవునా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నలు ఎన్ని దేవాలయాలు ఉంటాయి ఐదు దేవాలయాలు సీతాదేవి ఒక దేవాలయం ఉంటుంది దుర్గాలయం అవి ఉన్నాయి కదా రాముడికి ఆలయం ఉంటుంది వీళ్ళందరూ పక్కన ఉంటారు మెయిన్గా రాముడు ఉంటాడు లక్ష్మణుడికి ఆలయం ఉంటుంది భరతుడికి ఆలయం ఉంది హృషికేష్లో శత్రుఘ్నుడికి ఆలయం ఎక్కడో ఉంది అయోధ్యలోనూ ఎక్కడో శత్రుఘ్నుడికి ఆలయం ఉన్నది హనుమంతుడికి ఆలయం ఉన్నది సృష్టి స్థితి లయములంటే ఎన్ని తత్వాలు లెక్క పెట్టేందుకు అవకాశం ఉంది మూడు తత్వాలు అక్కడ మూడు లేనే లేదు మూడు లేని చోట మూడుని కల్పించి ఆ మూడులో ఒకటి దృష్టి సృష్టి మీద ఉంటుంది ఒకటికి సృష్టి అంటే ఇష్టం ఇప్పుడు ఇప్పుడు మీరు కంపెనీ పెట్టారనుకోండి కంపెనీలో రా మెటీరియల్స్ కొన్ని వింగ్ ఒకటి ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్ ఒకటి ఉంటుంది మార్కెటింగ్ వింగ్ ఒకటి ఉంటుంది సృష్టి స్థితిలో అయ్యేలాగా అందరూ ఒకే వింగ్లో ఉద్యోగానికి వెళ్తారా వెళ్ళరు కొంతమందికి ఈ రా మెటీరియల్స్ ఇన్వెంటరీస్ అది ఇష్టం ఉండేదానికి వాళ్ళు పోతారు పర్చేజ్ డిపార్ట్మెంట్లోకి పోతారు కొంతమంది మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోకి పోతారు ఇంకో కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్లోకి పోతారు అలా డివైడ్ అయిపోతారు అలాగే ఇక్కడ కూడా సృష్టి స్థితి లయములు ఉంటే కొంతమందికి సృష్టి మీద ప్రేమ ఉంటుంది కొంతమందికి లయం మీద ప్రేమ ఉంటుంది కొంతమందికి స్థితి మీద ఉంటుంది ఇటు కాదు అటు కాదు మధ్య మార్గం వాస్తవంలో మూడు కూడా తత్వాలు కావు మీకు శ్రీ చక్రం అని ఒకటి ఉండదు దాన్ని ఆరాధిస్తారు ఒక జామెట్రికల్ ఫిగర్ని దాన్ని ఎందు ఈశ్వరుణ్ణి భావన చేసి దేవుని భావన చేసి ఆరాధిస్తారు ఇట్స్ ఈ వెరీ బిగ్ టాపిక్ చాలా ఎలాబరేట్గా ఉంటుంది అది అలా గ్రో అయిపోయి గ్రో అయిపోయి గ్రో అయిపోయి ఎంత పెద్దది అయిపోయిందంటే ఇప్పుడు దాన్ని తొద ముదల ఎవరికి అర్థం కాని విధంగా తయారైంది అది ఏమంటే దాంట్లో కొంతమంది సృష్టి చక్రాన్ని ఆరాధిస్తారు సృష్టి చక్రాన్ని ఆ రచిస్తాం ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు సంహార చక్రాన్ని ఆ రచిస్తారు పుస్తకాల్లో ఇవన్నీ కనపడతాయి సంహార చక్రం అంటే లయం లయాన్ని లయ రూపంగా ఆ ఇంకో కొంతమంది ఉన్నారు స్థితి చక్రాన్ని ఆరాధిస్తారు అలాగే ఎన్ని చక్రాలు వచ్చాయి మూడు చక్రాలు వచ్చాయి అసలు ఒరిజినల్గా దట్ ఇట్ ఇస్ ఎ సింబల్ సింబల్ ఆఫ్ ఎ తత్వం తత్వానికి సింబల్ పండి సింబల్లో ఉప సింబల్స్ ఇంకొక మూడు ఈ విధంగా మానవ మస్తిష్కం అలా స్పీడ్ చేసుకుంటూ పోతుంది కాబట్టి ఈ రకమైనటువంటి డివిజను ఆ డివిజన్ మీద బేస్ అయ్యి ఒక్కొక్కటి తత్వం అనే వాదము ఇవి కూడా అంగీకారము కాదు ఇక్కడ అదేవితే మన ఆనందగిరి ఏమంటాడో చూడండి సృష్టిర్వా లయోవా స్థితిర్వా తత్వం ఇది పౌరాణిక సృష్టియే తత్వము అంటే పౌరాణికుల్లో మళ్ళీ మూడు వర్గాలు పౌరాణికులు అందరూ ఒక రకంగా ఉండరు పౌరాణికులు ఎలా ఉంటారు ఇప్పుడు వైష్ణవులు ఉన్నారనుకోండి పౌరాణికులు శైవులు పౌరాణికులు శాక్తేయులు వాళ్ళు పౌరాణికులే వైష్ణవులు ఏమంటారు అంటే విష్ణు పురాణాలన్ని సాత్విక పురాణాలు శైవ దైవీ పురాణాలు రాజస్వ తామస పురాణాలు అని వాళ్ళు కౌర్క వేస్తారు విష్ణు పురాణం భాగవతం మత్స్యపురాణం వరాహపురాణం కోర్మపురాణం ఇవన్నీ సాత్వికాలు లింగ పురాణం రాజసం శివపురాణం తామసం అలాగే లెక్కేస్తారు ఇంకా శైవ పురాణాల దగ్గరికి శైవుల దగ్గరికి రండి వాళ్ళు ఏమంటారు అంటే శివపురాణం వాయుపురాణం లింగ పురాణం ఇవేమో సాత్వికాలు గరుడు పురాణం అన్నది విష్ణుపు వైష్ణవును సాత్వికంగా లెక్కేస్తారు వేరే అది స్మార్తులు గరుడ పురాణాన్ని సంహారంలో పారేస్తారు వీళ్ళ అధ్యతనం ఎవరైనా పోయినప్పుడే గరుడు పురాణం ఇప్పుకోవాలని అంటారు వాళ్ళు దాన్ని ఇటు వేస్తారు సో ఈ విధంగా ఎవరికి తోచినట్టు వాడు వేస్తారు ఇంకే దేవీ పురాణం వీళ్ళందరినీ ఎత్తు మీద వాడు వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే దేవి భాగవతం తప్ప మిగతావన్నీ తామసాలు రాజశాలని వాళ్ళు అంటారు ఇప్పుడు ఎవరి మాత్రమే నాలుగు ఏది తప్ప మా బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మను ఎవరో పూజించారని మీరు అనుకోద్దు బ్రహ్మకి పుష్కర తీర్థం లేదు ఎవరిలో పూజించే వాళ్ళు పూజిస్తారు బ్రహ్మను పూజించే వాళ్ళు బ్రహ్మను పూజిస్తారు బ్రహ్మ పేరు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో మీరు లేరని అనుకోద్దు తర్వాత బ్రహ్మయే తత్వము ఒక పురాణం ఉంది దాని పేరు బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మపురాణం ఉన్నది బ్రహ్మాండ పురాణం ఉన్నది ఇవన్నీ కూడా బ్రహ్మ సృష్టి సృష్టి సృష్టియే మెయిన్ అని చెప్పే పురాణాలు బ్రహ్మగారి లలాట నుంచి శివుడు పుట్టాడు అని ఇలాగేదో చెప్తారు బ్రహ్మనే సర్వం చేసి చెప్పే పురాణాలు ఉన్నాయి తర్వాత స్థితియే సర్వము అని చెప్పే పురాణాలు విష్ణు భాగవత కూర్మ వరాహ వామన ముఖ్యంగా అవతార ఉన్నదే ఇదంతా కూడా స్థితి ప్రధానమైనటువంటి లయప్రధానమైన పురాణాలు శివ గరుడ లింగ ఎట్సెట్రా లయప్రధానమైన పురాణాలు కాబట్టి పురాణాలని మూడు వర్గాలుగా విభాగం చేసేస్తే సృష్టి స్థితి లయాలుగా అయిపోతాయి కాబట్టి పౌరాణికలలోనే మూడు వర్గాలు తేలుతాయి ఇది తత్వం అని అది తత్వాన్ని మరొకటి వీళ్ళకి మధ్యలో విప్రతిపత్తి తప్ప అంటే విరోధం తప్ప సమన్వయం అన్నది కుదరదు అంచేతనే ఇక టీకాకారులు ఏమంటున్నారంటే ఏది తత్వం కాదు తదతి కల్పన మాత్రం ఇది కూడా తత్వము కాదు అని అని దాన్ని కూడా నిరాకరించారు అసలు నిజానికి ఎలా నిరాకరించారంటే మెయిన్ నిరాకరణకి హేతు ఏమిటంటే సృష్టి స్థితి లయములనే కల్పనయే అంగీకారం కాదు మీరు సృష్టిస్థితి లయములు అన్నది ఎలాంటిదంటే ప్యాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ లాంటిది ఏమండి అసలు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నా సృష్టి స్థితి లయమన్నా ఒకటే దానికి ముందు ఏముండాలి ముందు టైమ్ ఈజ్ రియల్ అని అంగీకరించాలి ఒకటి టైం రియల్ అని ఎలా అంగీకరిస్తారు టైమ్ ఈజ్ నాట్ టైమ్ ఈజ్ ఎ మెంటల్ కేటగిరీ టైమ్ ఈజ్ నాట్ తత్వం టైమ్ అన్నది ఒక మెంటల్ క్యాటగిరీ తత్వం కానే కాదు మీకు ఆ దేశంలో వస్తువు యొక్క చలనం ఉండి ఆ చలనము యొక్క సంయుక్తికి సంయుక్త అంటే కాగ్నిషన్ దానికి కాలము అని పేరు కాబట్టి దేశము వస్తువు చలనము ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది కాలం అనేది పైగా ఈ కాలాన్ని ప్రకాశింపజేసేటువంటిది చైతన్యం ఇన్ని వదిలిపెట్టేసి నువ్వు టైం ఒక్కటి తత్వం అంటే ఎలా కుదురుతుంది కాబట్టి ఫస్ట్ అబ్జెక్షన్ టైమ్ ఈజ్ రియల్ అన్నదే అబ్జెక్షన్ టైమ్ ఈజ్ నాట్ రియల్ టైమ్ ఈజ్ రియల్ అయితే ఐన్ స్క్రీన్ చేతకాని మీరందరూ ఐన్ కంటే కూడా గొప్ప విద్వాంసుల నాకు అర్థం కాదు టైమ్ నాట్ రియల్ టైమ్ ఈజ్ రిలిటివ్ హూ టోల్ యూ టైమ్ ఈస్ అప్సల్యూ టైమ్ ఈజ్ రిలిటివ్ మాయా కల్పిత దేశ కాలకలన అని శంకర్లు ఉంటారు టైమ్ ఈజ్ నాట్ రియల్ నెంబర్ వన్ నెంబర్ టూ టైమ్ ఈజ్ నాట్ లీనియర్ టైమ్ ఈజ్ సైక్లిక్ టైమ్ లీనియర్ అని ఎవరు చెప్పాడండి ఇట్స్ ఎ వెస్టర్న్ కాన్సెప్ట్ విచ్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్ భూమి బల్లపరుగుగా ఉండునని చెప్పిన వాడే టైం లీనియర్గా ఉండుండని చెప్పాడు భూమి వల్ల కొరకుగా ఉండడం అని చెప్పిన వాడిని అంగీకరిస్తారా మీరు ఫ్లాట్ ఎత్త సొసైటీ అని ఉంది విత్ మన్హాటన్ హెస్ హెడ్ క్వార్టర్స్ డి యూ కేర్ ఫర్ దట్ సొసైటీ అలా ఉన్నారు ఇప్పటికీ కూడా ఫ్లాట్ ఎత్తేనే బైక్ చేస్తారు వాళ్ళు వాళ్ళ సిద్ధార్థం అది ఇది ఎత్త ఏమో గుండ్రంగా ఉంటుందని వీళ్ళు ఎవడో మొదలుపెట్టారు ఈ కలిసి వీళ్ళేమో చక్కటి సిస్టమ్ని పాడు పెట్టారు మనం ఫ్లాట్ ఎత్తే స్వీకరిస్తాము మీరు బస్సు ఎక్కి ప్రయాణం చూస్తుంటే ఫ్లాట్గా ఉంటుందా మేము సైకిలింగ్గా ఉంటుందా సైక్లిక్ పడిపోరు కాబట్టి ఫ్లాట్ ఎర్త్ కాబట్టి ఎర్త్ ఫ్లాట్ అన్నవాడే టైమ్ సైక్ లీనియర్ అన్నాడు మన మనస్సు యొక్క అజ్ఞానానికి చక్కగా ఫిట్ అయింది కాబట్టి మనం దాన్ని పట్టుకున్నాం కాబట్టి టైమ్ ఈజ్ నాట్ లీనియర్ టైమ్ ఈజ్ సైక్లిక్ కాబట్టి నీ ప్యాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎక్కడుందో అసలు లేనలేదు ప్యాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది లేదు దర్ ఈజ్ ఓన్లీ ప్రజెంట్ ఎటర్నల్ ప్రెసెంట్ విచ్ ఈస్ ద ప్రెజన్స్ ద సత్ అదే సత్యం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనే విభాగమే లేదు కాబట్టి సృష్టి స్థితి లయములనే విభాగాన్ని ముందు కల్పించి లేని విభాగాన్ని దాంట్లో ఇది సత్యమని అది సత్యమని ఇంకొకటి సత్యమని ఈ రకంగా ఉన్నదొక పార్టీ దాన్ని మూడు ముక్కలు చేసుకుని మేము గొప్పంటే మేము గొప్ప మేము గొప్పంటే మేము గొప్ప మేము సామాజిక న్యాయం చేస్తూ ఉంటే మేము వీళ్ళందరూ పక్కకి తప్పుకుంటే సామాజిక న్యాయం అసలు తీసుకుంది అసలు నిజాన్ని కాబట్టి అసలు ఈ సృష్టి స్థితిలయములనే వాదమే ఇంగీకారము కాదు